కీర్తన సంఖ్య రెండు వందల నలభై మూడు వేగిరించ కంతేసి త్రివిక్రమ నేగుచుక్క రాని త్రివిక్రమ వేసరించ జుమ్మి త్రివిక్రమ నిన్ను వీసమంత పనికే త్రివిక్రమ వేసేగు పువ్వులను త్రివిక్రమ మేని వేసురు చెమటల త్రివిక్రమ వెన్నెలలో నవ్వకు త్రివిక్రమ కన్న విన్నవారు ఏమందురో త్రివిక్రమ విన్నాణపుచేతల త్రివిక్రమ వెన్నగారి నీ మోవి త్రివిక్రమ వెడజారెతురుము త్రివిక్రమ నన్ను విడిదిలో కూడితి త్రివిక్రమ విడువ శ్రీవెంకట త్రివిక్రమ నీ విడిముడి మెచ్చితి త్రివిక్రమ